టీమ్స్ లో జాయిన్ అయినా మీ కి నా హృదయపూర్వక వందనాలు ముఖ్యంగా దేవుని కూడా ఉన్నామని చెప్పుకుంటున్నాం ఎందుకంటే దేవుడి యొక్క అవకాశం ఇచ్చినందుకు దేవునికి ఇంత ఉండం కాబట్టి ఈ యొక్క లో అంతట్లా దేవునికి మేము కలుగుని కాక మీ అందరికీ పేరు పేరున వందనాలు నేను స్టార్టింగ్ పారాయణ చేస్తాను స్వరాజ్ బ్రదర్ పాట పాడతారు పారాయణ చేసుకున్నాం శ్రోతలు ఎలా గొప్పది అనుకున్నాం చేసుకుంటుంది కూడుకున్న వేసుకో వచ్చిన ప్రతి దర్శించి మాట్లాడి కాల్స్ తీర్చండి ఎవరు ఎక్కడ పనికి వెళ్ళి వచ్చి రేసుకోవో ఎవరు ఎక్కడ సేవ చేసి వేసుకోవో వాళ్ళ సేవ పాలించాలా వాళ్ళ జాబ్లో మిడు ఉండండి వాళ్ళ పనిలో విడుండి కాల్స్ తీర్చించండి ప్రతి కొన్ని సేవ లాగన కొత్త కొన్ని ఆశించండి వాళ్ళ విద్యుత్ వంచనా గొప్ప ఇష్టండి ముఖ్యంగా మీ రాజం కట్టు లాగిన మీరు సాయం వచ్చేసి గొప్పదే కొందా చేస్తే బలంగా వాడుకోవడం లాగా సాయం తెచ్చండి గొప్పదనుకుందాం నా చేస్తాం నేతలను తిరగండి సత్యాన్ని వేయించాలా దానితో నచ్చు లాగినా మేమందరం దాన్ని ఎక్కువించే నచ్చులాగినా మీరు సాయం వచ్చేసి విడుదల తెచ్చండి కొంద చేసినాండి వచ్చిన కొత్త కొన్ని సేవ చేసి సేవ చేసి అనేక లక్ష్యలాగానే మీరు సాయం వచ్చేసి ఇంకెవరైతే రాలేకపోతుందో రోజు లాగా మీరు సాయం చేసి వచ్చేసి పొచ్చుకోమని చేసిన ప్రస్తుందండి అమ్మాయి మీరు పాట కాదండి ప్రైజ్ కాదు కదా అందరికీ ప్రైజ్ శుభావి దయచేసి మనము ఆరాధించుకుందాము ప్రార్థన పాట చేత ఆ ప్రార్థన వలనే పయనము ప్రార్థనే ప్రకారము ప్రార్థనే ప్రాధాన్యము ప్రార్థన లేనిది పరాజయం ప్రార్థన వలనే పయనము ప్రార్థనే ప్రకారము ప్రార్థనే ప్రాధాన్యము ప్రార్థన లేనిది పరాజయం ప్రభువా ప్రార్థన నేర్పయ్యా ప్రార్థించకుండానే ఉండలేనయా ప్రభువా ప్రార్థన నేర్పయ్యా ప్రార్థించకుండానే ఉండలేనయా మీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా ప్రార్థన వలనే పయనము ప్రార్థనే ప్రాకారము ప్రార్థనే ప్రాధాన్యము ప్రార్థన లేనిది పరాజయం ప్రార్థనలో నాటునది పెళ్ళగించుట అసాధ్యము ప్రార్థనలో పోరాడున్నది పొందకపోగుట అసాధ్యము ప్రార్థనలో నాటునది పెళ్ళగించుట అసాధ్యము ప్రార్థనలో పోరాడున్నది పొందకపోగుట అసాధ్యము ప్రార్థనలో ప్రాకులాడినది పతనం అవ్వట అసాధ్యము ప్రార్థనలో ప్రాకులాడినది పతనం అవ్వుట అసాధ్యము ప్రార్థనలో పదునైనది పని చేయకపోవుట అసాధ్యము ప్రార్థనలో పదునైనది పని చేయకపోవుట అసాధ్యము ప్రభువా ప్రార్థన నేర్పయ్యా ప్రార్థించకుండా నే ఉండలేనయా ప్రభువా ప్రార్థన నేర్పయ్యా ప్రార్థించకుండా నే ఉండలేనయా నీ పాదాలు తడపకుండా నా పైన సాగదయా నీ పాదాలు తడపకుండా నా పైన నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా మీ పాదాలు తడపకుండా నా సాగదయా ప్రార్థన వలనే పయనము ప్రార్థనే ప్రాకారము ప్రార్థనే ప్రాధాన్యము ప్రార్థనలేని పరాజయం ప్రార్థన వలనే పయనము ప్రార్థనే ప్రాకారము ప్రార్థనే ప్రాధాన్యము ప్రార్థన లేనిది పరాజయం ప్రార్థనలో కన్నీళ్ళు కరిగిపోవుట అసాధ్యము ప్రార్థనలో మూల్గునది మరుగైపోవుట అసాధ్యము ప్రార్థనలో కన్నీళ్ళు కరిగిపోవుట అసాధ్యము ప్రార్థనలో మూల్గునది మరుగైపోవుట అసాధ్యము ప్రార్థనలో నలిగితే నష్టపోవుట అసాధ్యము ప్రార్థనలో నలిగితే నష్టపోవుట అసాధ్యము ప్రార్థనలో పెనుగులాడితే పడిపోవుట అసాధ్యము ప్రార్థనలో పెనుగులాడితే పడిపోవుట అసాధ్యము ప్రభువా ప్రార్థన నేర్పయ్యా ప్రార్థించకుండా ఉండలేలయా ప్రభువా ప్రార్థన లేపయా ప్రార్థించకుండానే ఉండలేనయా మీ పాదాలు తడపకుండా పైన సాగదయా మీ పాదాలు తడపకుండా నా పైన సాగదయా మీ పాదాలు తడపకుండా పైన సాగదయా మీ పాదాలు తడపకుండా నా పైన సాగదయా ప్రార్థన వలనే పయనము ప్రార్థనే ప్రాకారము ప్రార్థనే ప్రాధాన్యము ప్రార్థనలే ని పరాజయం ప్రార్థన వలనే పయనము ప్రార్థనే ప్రాకారము ప్రార్థనే ప్రాధాన్యము ప్రార్థన లేనిది పరాజయం థ్యాంక్ యూస్ లో థ్యాంక్ యూ బ్రదర్ ప్రైజ్ లోడ్ మన మధ్యలో చక్రవాతి మనకు వాక్యం అందిస్తారు ప్రైజ్ లోవ జీవ కలిగింది తండ్రి జీవధిపతి మీ నామాయకు ఎంతో మందిన సంవత్సరాలు ప్రోగ్రామ్ ఆయన మీ కావచ్చు ఎంతో మందినం సజీవిలో నుంచి సజీవుడి శ్రమించడానికి ఇది ఆయన మీరు ఏర్పరుచున్నాను మీకు ఎంతో ప్రభావి ఇప్పటి వరకు పాటల్లో ప్రార్థనలు మీరు నడిపించారు అది ఇంకా ఆయన వారికి చెప్పుకోబోతుండగా ప్రభావ అది కూడా ఆయన నా నోటలు ప్రభావ మీ మాటలు ఉంచండి అది ఎందుకు ఆయన సంపూర్ణంగా మీ మాట నా నోట్ల నుంచండి ప్రభావ సహాయం పొందుకోవడానికి ప్రభావంగా ఇదొక రాష్ట్రులు సొంత ఆలోచనలు సొంతం కాక ఆత్మ నడిపించుతూ నడిపించి ప్రభావ మీరు మాట్లాడమని ఏసైనామంలో కాదు ప్రార్థన మూవీ ఈ రోజుల్లో ఏ విధంగా ఉంది ప్రార్థన జీవితం ఏ విధంగా ఉంది అనేటువంటి అంశం గురించి ధ్యానం చేసుకోబోతున్నాం ముఖ్యంగా ఈ రోజు ఆల్ క్రిస్టియన్స్ ఎందుకని ఎందుకని వారు మనలో వాళ్ళు అనుగొనలేకపోతున్నారు మా క్రియల ద్వారా మనం చేసే మంచి ద్వారా దేవుని వాళ్ళు తెలుసుకోవాలి కదా దేవుని వాళ్ళు అంగీకరించాలి కదా ఎందుకని అనేది ఏంటంటే చాలా సందర్భాల్లో నాన్ క్రిస్టియన్స్ ఎవరైతే క్రైస్తవులు కాదో క్రైస్తవేతలు లే సమాధానం ఏంటి అంటే చూడండి ప్రార్థన మంచిదే కానీ వీళ్ళ సాక్ష్యాలు సరిగా లేవు వీళ్ళ ప్రార్థన సరిగా లేదండి అని క్రైస్తవుల మీద నిజం చెప్తున్నారా నిజమోగుతున్నారా అనేది మనం గమనించాలి నిజమే వాస్తవం ఏంటంటే ప్రార్థన నామకార్థంగానే ఉంటుంది విశ్వాసం అనేది ఆ క్షణాన్ని బట్టి అది మారుతూ ఉంటుంది కానీ నిశ్చయంగా ఒక స్థిరమైనటువంటి మనసు కలిగి స్థిరమైనటువంటి భక్తిని కలిగి జీవించట్లేదేమో ముఖ్యంగా పెద్ద సంఘాలే కానివ్వండి చిన్న చిన్న సంఘాలే కానివ్వండి వాటిల్లో ఉన్నటువంటి పరిస్థితులను గమనిస్తే నిజమే అనిపిస్తూ ఉంటుంది అయితే నిజంగా మన ప్రార్థన ఏ విధంగా ఉండాలి మన ప్రార్థన ఏ స్థితిలో ఉండాలి అనేది మన ప్రార్థన మనం నిజంగా మనం మంచి ప్రార్థనని యదార్థవంతమైనటువంటి ప్రార్థనని ప్రార్థించగలిగితే అది మన స్థితిని అది ఎప్పటికీ కూడా ఎవరితో మనం కామెంట్ చేసుకునే పరిస్థితిలోనూ అది ఉంచదు ఉదాహరణకి చాలా బాగా ప్రార్థన చేస్తాం దేని గురించి చేస్తాం అని అంటే కేవలం మన గురించి అని దేవుడు ఆ రోజు ఆయన అంతసేపు గెచ్చమైన తోటలో యశప్రభు మోకరించి ప్రార్థన చేసుకుంటూ శిష్యులు నేను కూడా ప్రార్థనలో ఉండండి మీరు కూడా చూసే ప్రార్థన చేయండి అని ఏంటంటే ఆయన సమీపంగా ఉంటూ కూడా ప్రార్థించారు ఆయన సార్లు మూడు సార్లు వచ్చి ఆ స్థితిని గమనించి అవసరం లేదు మీరు అని చెప్తారు ఆయన ఉన్నారు చూశారు ఆ స్థితిని ఎరిగేది కాబట్టి ఆ పరిస్థితిని బట్టి ఆయన మాట చెప్పుకుంటారు కానీ ఈ రోజు ఎవరు చెప్తున్నారు ఎవరు చూస్తున్నారు అని అంటే చూసేది చెప్పేది ఎవరు కాదు కానీ వ్యక్తిగతంగా ఎవరికి వారే ప్రశ్నించుకొని వ్యక్తిగతంగా ఎవరిని వారే ఒక అర్థంలో చూసుకున్నట్టు చూసుకొని సరి చేసుకునే బాధ్యత వారిదే ఎవరు సరి పరిస్థితిలో లేరు ఏకో రాసిన పత్రిక ఏకో రాసిన పత్రిక నాలుగో ఉదయం మూడవ చిన్నలో ఏమడుతున్నారో చూడండి ఒకసారి మీరు అడిగిన ఈ భోగముల నిమిత్తమై వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుదురు కనుక మీకు ఏమీ దొరకటం ఏ విషయం చెప్తున్నారు ఇప్పుడు ఏంటంటే ప్రార్థనంటే దేవునితో సంభాషణ దేవునితో మాట్లాడటం వ్యక్తిగతంగా చాలా మంది మనకి ప్రార్థన తీసుకుంటా ఉంటాం ఏం చేసుకుంటామంటే కుటుంబ క్షేమం గురించి కుటుంబంలో రావాల్సినటువంటి ఆశీర్వాదాల కొరకు కుటుంబంలో పొందవలసినటువంటి ఉద్యోగాల కొరకు కుటుంబంలో పొందాల్సినటువంటి బిడ్డల కొరకు కుటుంబంలో రావాల్సినటువంటి డి నను మీ భోగంలో నిమిషం అయ్యా నాకు మంచి పనులవు అయ్యా చూడలేవు మంచిగా ఉద్యోగం చేసేది పాలం లేవు మంచి ఉద్యోగాన్ని అట్లా ఏదో కుటుంబం అభివృద్ధి చెందుతా కోసం యొక్క క్షేమం గురించి మనం నా పక్కన వారికి ఎటు పక్కనే వారికి ఇంటి ముందున్నటువంటి వారికి నాతో తిరిగే వారికి భాగ్యం లేదయ్యాటొస్తే మీరు మరల తిరిగి వస్తే వారు మిమ్మల్ని అంగీకరించిన స్థితిని బట్టి వారు నరకంలోకి పోతారయ్యా వారి పక్షాన్ని నేను ప్రార్థన వారి మనసును మార్చు ఏ వాళ్ళతో మాట్లాడు వారిని దర్శించు అని ఎవరూ ప్రార్థన చేయం లేదంటే మారవలసినటువంటి జనం కోసం మనం ఫాస్టింగ్ ఉండం ఉపాసం ఒకవేళ మనం ఎవరికైనా వెళ్ళాలి ఒక పరిచయ చాలా దీనమైనటువంటి పరిస్థితిలో ఉండివరి దశలో కార్పొరేట్ హాస్పిటల్లో ఎక్కడ పంపుతారంటే మా కాదు మీరు గవర్నమెంట్ హాస్పిటల్లో తీసుకెళ్ళిన చెప్తారు మా ఏరియాలో ఉన్నటువంటి ఆనవాయితీ ఒకవేళ దీనమైన స్థితిలో ఉంటే అయ్యా వాళ్ళ గురించి ప్రార్థన చేయడానికి వెళ్తున్నారు ఎవరినైతే ఉద్దేశించి ఎవరినైతే వెళ్ళి ఆ మంచం మీద గురించి ప్రార్థన చేస్తాను వారి జీవితంలో కార్యం చే అది నీ వల్లనే కలిగిందని చెప్పి వాళ్ళు తెలుసుకునేలాగా ఆ సన్నివేశాన్ని నుంచు సాక్ష్యాన్ని నుంచు అని ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు ఎక్కడికెళ్ళినా అనుకోకూడదు మనం వాళ్ళని చెప్పుకోకూడదు రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం ఎప్పుడు మంచి మంచిగా మనం ప్రయాణం కానీ మనం ఉండాలి అనేది కోరుకుంటాం అదుతర దేనికి సాధిస్తుంది దేనికి అని అంటే మీరు అడుగుతారు మీరు ఒకవేళ అడిగినా దేనికోసం అడిగి అంటే మీ భోగాల కోసమే కానీ ఇంకా వేరే దేని గురించి మీరు అడగ్ దేని గురించి మీరు ఆశపడరు అంటే దేని గురించి ఆశపడాలి ఈ లోకంలో ఒక కైస్టుడు కాదు యదార్థం ఏంటి అనంటే ఈ లోకం మన కాదు ఎప్పటికైనా మనం ఈ లోకాన్ని దాటి వెళ్ళవలసిన వాళ్ళమే మనం ఎప్పటికైనా ఎవరైనా భూమి మీద మనం కన్నవారైనా మనం కన్నవారైనా మన కుటుంబిలైనా ఎవరైనా సరే లోకాన్ని విడిచిపెట్టకోకుండా జీవించిన ఎంత గనుడైనా ఎంత గొప్పడైనా పేరు పేరు ప్రతిష్టలున్నా ఎంత వాడు సంపాదించుకున్నా ఎంత పెద్ద హోదా ఉన్నా ఇవి జరిగిన సమయం వస్తే ఆ సమయంలో ముగించుకున్నాడు ముందే దేవుడిని ఏగి చనిపోతే అది కాలాన్ని ముగించుకుంటే జీవితంలో ఉంటారు అది వాటిని చదివిస్తారు నిరీక్షణ క్రైస్త విశ్వాసం నమ్మిక ఆ నమ్మికలో మనం ఉన్నప్పుడు మన పక్కనేవాడు మన ముందు వాడు మన రక్తాలను అంత సోవాసం చేసేవాడు మన రక్త సంబంధికుడు వాళ్ళు కూడా అనుభవం రావాలి కాబట్టి మనం ప్రార్థన చేద్దాం కాబట్టి మనం వాళ్ళ గురించి ఆలోచన చేద్దాం కాబట్టి వారి గురించి మనం ఉపవాసుకుందాం అంటే మనం అడగం అంటాం భోగముల నిమిత్తము వినియోగించుటే కదా ప్రతి వానికి చేస్తానన్నావు కదా వెనుకు ప్రతివానికి కనపడతానన్నావు కదా ఏ అంటే దృష్టి పట్టుకొని బంధించి జేబులు పెట్టి మన దగ్గరే పెట్టుకొని మన దగ్గర నుంచే సెల్ఫ్ ఐడెంటిటీ కోరుకునే వారిగా ఉన్నారు ప్రధానితను కోరుకునే ఉన్నారు వారికి మాత్రమే కనత రావాలని కోరుకునే వారిలా ఉన్నారు ఈ రోజుల్లో కొన్ని సంఘాలు అన్ని సంఘాలు ఎవరైనా పది రూపాయలు పాద ఇచ్చి బహిరంగంగా ఇచ్చారంటే వాటి పేరుని పది సార్లు వాడు పది రూపాయలు ఇస్తే పది సార్లు ఉపయోగ చేయించుకోవడానికి వాడు వంద రూపాయలు ఇచ్చి సన్మానం చేయించుకుంటాడు చాలా పరిస్థితులు అలాంటి పరిస్థితుల్లో ఒకవేళ ఎవరన్నా కొత్త వాళ్ళు లేకపోతే కొంచెం వాక్యం తెలిసిన వాళ్ళు వెళితే నేను అనవసరంగా వచ్చాను ఈ సంఘంలోకి ఇక్కడికి అని బాధపడుతూ దుఃఖంతో అక్కడ ఏంటి అంటే కేవలం ఏముంటుంది ఏంటంటే ఒక మాట ఏం చెప్తున్నారంటే చూస్తే కేవలం ఒక దురుద్దేశం లేకపోతే కోణం ఉపదేశం ఏంటంటే నాకు మాత్రమే పేరు రావాలి నేను మాత్రమే గెలతో పొందాలి నాకు మాత్రమే రావాలి ఒకవేళ దేవుడు వెతికితే జరిగితే ఆ దేవుడు నా దగ్గరే ఉండాలి నా దగ్గర నుంచి పో కార్యం చేయాలి ఇలాంటి గొప్ప కాలమైన పరిస్థితి విషయాన్ని నొప్పి ఏమవుతున్నారంటే ఆరోజు ఐదు ఆరు వచ్చిన మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలే ఉండవద్దు మనుషులకు కనబడవలనని సమాజం అందిరంలోనూ వీధుల వీధుల మూలలోనూ తెలిసి ప్రార్థన ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసి రహస్యం ప్రార్థన చేయడం అప్పుడు రహస్యం చూసి నీ ఏ విధంగా మనం ప్రార్థన చేయాలంటే జనం మొత్తం చూస్తున్నారు అంటే చేస్తారండి బాగా చేస్తారండి ఈ ప్రార్థన చాలా రహస్యంగా ఉంటుంది స్త్రీ చాలా గంభీరంగా ఉండాలి గొప్పగా ఉండాలి మేము ప్రచన కోసం ఈ మధ్యకాలంలో చాలా గొప్ప గొప్ప సంగతులు చదువుతాం ఆ వెనుక ఆ పేరు వెనుక కారణం ఏంటి అని చూస్తే నిజంగా చూస్తే ఒప్పుకుంటే వారు ఎవరి ద్వారా అయితే కార్యం జరుగుతుందో వారు ఒక గంటప్పుడు నాలుగు గంటలప్పుడు మూడు గంటలప్పుడు లేచి దేవుణ్ణి స్మృతిస్తూ ఉంటారు ఆరాధిస్తూ ఉంటారు దేవుడు ఆ భారం వాళ్ళకి ఇచ్చారు దేవుడు ఆ నిశ్చేత ఇచ్చారు వారు దాన్ని కాపాడుకుంటూ రెండు మూడు సందర్భాల్లో దయ్యానికి విపరీతమైనటువంటి దయ్యాలు కలిగినటువంటి వారుషిపోతున్నారు ప్రార్థన చేసిన వెంట ఒకవేళ ఆ సందర్భంలో వారు లేకపోతే విధానం లేకపోతే లోన లేకుండా దేవాన్ని వెలిగించగలమా ఒక వ్యక్తి వారు వచ్చి వెలగాలి అంటే దానికి ఆధారం పోలే రోజులో సరైనటువంటి ఒత్తిడి వేసినప్పుడు అది వెలిగించబడతాడు అదేవిధంగా ప్రార్థన అనేది మనం దిక్కుని ఉంటే మనం వెలిగించబడతాం ప్రార్థన ద్వారా ఆ ప్రార్థన కలిగినటువంటి వాడు చేసేట్రే గంభీరంగాను గొప్పగానో యేసు ప్రభువు అలాగే ఆయన పరిచర్ను మొదలుపెట్టాడు ఆయన సంత విద్యలో నడుచుకుంటూ పెడుతూ ఎన్నో గొప్ప కార్యాలు జరుగుతూ చేస్తూ పోయాడు అల్లుం లేని వారికి ఏమి అన్నవైకల్యం ఉన్నటువంటి వారికి ఏమి వేదనకేంటి రకరకాల ఎంతో గొప్ప కార్యం జరిగింది వాడు గంభీరంగా చెప్పుకుంటూ వెళ్ళి నాకు ఇట్లా జరిగిందని చెప్పుకుంటూ ఒకే చూసిన వాడు చూస్తే ఆటోమేటిక్ గా ఈ రోజు ఈ విధి నేను చేసుకుంటూ వెళ్తున్నాడు ఆయన వల్ల ఆ లబ్ధి పొందిన వాళ్ళందరూ నుంచి వస్తూ ఉంటే మాకు మా కొన్న పదహోతులో ఆయన మాకు ఏదైనా ఒక సాధారణగా నిలుస్తారు ఏమని రోడ్ల మధ్యలోకి వచ్చి ఆయన్ని వెంబడించి ఆయన వాళ్ళుకోవాలి సేమ్ అదే స్పిరిట్ ని పౌరులు కూడా పొందుకున్నాడు ఆయన ప్రారంభించినప్పుడు ఆయన వీధుల్లో నడుచుకుంటూ వెళ్ళినప్పుడు వాక్య పరిచయం చేసినప్పుడు ఎన్నో వేల మంది మార్చబడ్డాడు కొత్త సంగతులను చేశాడు ఆశ్చర్యకరమైన సంగతులను ఆయన ఎంతసేపు ప్రార్థన చేశాడో తెలియదు ఏ విధమైన పట్టుదల కలిగి ఉన్నాడో తెలియదు ఆయన ఎంత ఏ విధంగా చేసుకున్నాడో తెలియదు స్థితిగత ఏంటో తెలియదు కేవలం కేవలం ఆయన దేవుణ్ణి కలిగి ఉండడం ఆయన ఎంతో ఆ కార్యాలు చేయాలంటే ఆయనకి ఎంతో ఆ తపస్సు లేదా ఎంతో ఆ ప్రార్థన ఫలం ఎంత పొందుకుంటే ఆ పని చేయగలడొత్తుంది ఎంత చేశాడో ఎంత చేశాడో అవన్నీ చెప్పుకుంటే ఊరకు నోటి మాట కానీ ఉంటాయి కానీ అనుభవిస్తంది ప్రార్థన చేసేటప్పుడు ఏకాంతంగా వెళ్ళి తలుపులు వేసుకొని ప్రార్థన చేసుకుంటా ఉంటే వచ్చేటువంటి డిస్టర్బెన్స్ ఎంతగానో ఉంటుంది దాన్ని జీంచి నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళి ఎక్కువసేపు ప్రార్థన చేయగలిగి ఆ తర్వాత దేవుని ఆరాధించగలిగిరించగలిగి దేవుని ప్రత్యక్షతను చూడగలిగిన రోజు మనం ఎవరికైనా కోపం విలుగుగానే వారి జీతాలను వెలిగించగలిగి స్థితిలోకి మనం ఉంటాం అందుకని ఏమంటాడంటే మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వల్లే ఉండొద్దు వేషధారులుగా ఉంటే ప్రార్థన నోటి వరకే నోటి వరకే ఆగిపోతుంది రోజు చాలా మంది దేవకులే కానివ్వండి సంఘస్థలే కానివ్వండి దేహాన్ని బట్టిన దగ్గర ప్రార్థన మంచిగా గంభీరంగా ఉంటుంది అంతరంగంలో చేయగలిగేటువంటి ప్రార్థన కాదు అది అంటే అది వేషం నేను రూపం చూస్తే ఉంటది కానీ దాని దగ్గరికి వెళ్ళినప్పుడు వారి దగ్గర నుంచి వచ్చేటువంటి ఫలం ఒకటి కూడా చూసినప్పుడు ఏ కనపడదు ఎందుకు వాడిని స్థితి వీళ్ళు ఏమంటున్నాడంటే వేషధారణ అంటున్నాడు మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు ఉండవద్దు మనుషులకు కనపడవల్ అని సమాజ మండంలోనూ వీధిలో మూలల్లోనూ గురించి ప్రార్థన చేయటం వారికి ఇష్టం జనాలు చూస్తే బాగుండు జనాన్ని ప్రార్థన చేస్తంటే నన్ను గమనించినప్పుడు పెద్దగా గొప్పగా రెస్పెక్ట్ ఇస్తే బాగుండు నా గురించి బాగా చెప్తే బాగుండు నా ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంటే బాగుండు నా పేర్లతో మైక్లో ఒక రెండో మూడో ఇచ్చి వాటిల్లో ప్రార్థన చేయమని అవకాశం ఇస్తే బాగుంటుంది అది ఏంటంటే వేషధారకు పుట్ట ఉంటారు వాళ్ళకి కలిగి ఉంటే ఆ వేషాన్ని అరిగేపులకి చూపించడం కోసం కానీ నిజమైనటువంటి రూపం ఆ వేషంలో ఉన్నటువంటి రూపం ఒకటి కాదు వేషంలో ఉన్నవాడికి నిజము ఉండదు నిజంలో ఉన్నవాడు వేషం కానీ నిజస్వరూపం కానీ ఒకట ఒక విధంగానే మనుషులకు కనబడవాళ్ళు కానీ సమాజ మందిరంలో వీధుల మూలంలో ప్రార్థన చేయడం అని ఫలనం పొంది నిత్యముగా చీరం బట్టి యువతీంలోనూ ఫలాసిన చెప్పుకున్నారు అబ్బాయి ఎంత బాగా ప్రార్థన చేస్తాడు అబ్బాయి ఎంత బాగా వాక్యం చెప్తాడు అబ్బాయి ఎంత కట్టి స్వరం ఎంత మంచి స్వరం ఎంత మధురమైనటువంటి చెప్పు స్వరం బాగా వ్యక్తిగతంగా మనిషి ఆ జీతాన్ని కోసం వారి తపన వారి ప్రయాస వారిని కోసం వారి వేషం చూపడం కోసమే మళ్ళీ ప్రయాసపడుతున్నారు అయితే ఈ ఉపార్థన చూపించాడు మనం ఏ విధంగా ఉండాలో నీవు ప్రార్థన చేయనప్పుడు నేను కూడా వాస్తే ఈ విషయంలో తనహీన ఉండి తన ఉండేటువంటి వాడి కారణం ఈరోజు సెలవు వచ్చింది మంచి వాతావరణం ఉంది ఇంట్లో ఉండి తలపు లేచుకొని కొద్దిసేపు మోకరించు చేసి కొద్దిసేపు వాక్య ధ్యానం చేసి కొద్దిసేపు దేవుని గంభీరంగా ఈ రీతిగా ఒక రెండు గంటలో మూడు గంటలో దేవుళ్ళు గడిపితే ఎంత బాగుండు అనిపిస్తుంది కానీ ఆశ అంతవరకు ఉంటుంది వాళ్ళ అందుకని నువ్వు ప్రార్థన చేయటప్పుడు నువ్వు ప్రజలోనికి వెళ్ళి తలుపులు వేసి రాష్ట్రమంది నండి కలిపి ప్రార్థన చేయము చెప్పడానికి చిన్న మాటగానే ఉంటుందేమో కానీ ఇది చేసేటప్పుడు వచ్చేటువంటి ఆటంకాలు చాలా ఇదిగా ఆ సమయానికి చాలా మనం మోహరించడానికి వీలున్నది ఎందుకంటే నువ్వు మోహనిచ్చి ప్రార్థన చేసి దేవుని గంభీరంగా ఆరాధిస్తే నువ్వు శృతి ఉంటే కింద ఉన్నటువంటి నరకంలో ఉన్నటువంటి పునాదులు కదులుతూ ఉంటాయి అందుకు ఏదో రకంగా ి అందరూ కూడా పెట్టి ఏదో రకమైనటువంటి మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు ఆ మనసు లేకుండా పోవటము ఆ సమయానికి ఏదో బిజీగా ఉండడము ఏదో ఒకటి ఏదో ఒకటి లేకపోతే ఆ మనసు రాకపోవటము ఆ కుదురు లేకపోవటము నిలబడలేకపోవడం జరుగుతూ ఉంటుంది అందుకని నేను ఏమంటున్నారంటే దేవుడు ఏమంటున్నారంటే స్వయంగా ఆయన నోటు నుంచి చెప్పిన మాట ప్రార్థన చేయనప్పుడు ఈ గదిలో నీకు వెళ్ళి ఎక్కడన్నా నలు అనే రోడ్డు మీద కాదు వెళ్ళి సంఘంలో నేను ప్రార్థించి నేను ప్రార్థన చేస్తా ఉంటే అనేకులు చూసే పోయాయి ఎట్లా చేస్తున్నాడండి అని అనుకో అతను చక్షి తలుపులు మూసివేసిన తర్వాత మీద చక్షి ఎదురుగా నించుని మోకరించి ప్రార్థన చేసుకుంటా ఉంటే చూసిన వాళ్ళు తర్వాత చెప్తున్నారు ఏదో గట్టి సమస్య వచ్చింటుంది అందుకే ప్రార్థన చేస్తున్నాడు కొంతకాలంగా ఏం చేయండి అంటే పాప పెళ్లి చేయాలి ఇవ్వలేనటువంటి పరిస్థితి చేసుకోలేన పరిస్థితి కాబట్టి ఆ స్థితిని చూస్తే ఎవరన్నా చర్చకొచ్చేవాళ్ళు తలకు ఉపయోగిస్తే ఎకరా సహకరిస్తే మంచిగా మ్యారేజ్ అదే పని ఇంట్లో కూడా కదా దేవుడు ఎక్కడున్నా నేను చూసే దేవుడే కదా అయితే వాళ్ళని చూసి జనం ఏమనుకున్నారు కొంతమంది విమర్శించే వాళ్ళు ఉన్నారు కొంతమంది అతని స్థితిని చూసి నాకు లేదే ఈ పరిస్థితి నాకు లేదే ఈ కొంతమంది కాదు నా విధంగా అందుకని ఆయన ఏమన్నాడంటే ఆ కొంతమందిని ఇంతమంది నేను చూపించడం కాదు కానీ నువ్వేం చేయాలి ఎక్కడ చేయాలి ఎలా చేయాలి అంటే నువ్వు ప్రార్థన చేయనప్పుడు నువ్వు ప్రార్థన చేస్తున్నావా ఎక్కడ నుండి చేస్తున్నావు నీ ప్రార్థన ఏ విధంగా చేస్తున్నావు నువ్వు ప్రార్థన చూస్తాడు కింద పంకడంలోకి వెళ్ళి దాపుకొని నువ్వు అక్కడి నుంచి ప్రార్థన చేసినా దేవుడు చూస్తాడు ఆయనకు అసాధ్యమైంది ఏమీ లేదు ఆయన సాధ్యం కాదు ఏమీ లేదు ఆయన తెలియ చూస్తాడు అని ఈ నోటుస్ ఎప్పుడైతే ఎక్కడైతే ఉండి మోకరించి ప్రార్థన చేయడం మొదలు పెట్టావో ఆయన వినపడతా ఉంటాయి చూస్తా ఉంటాడు ఎక్కడి నుంచి వచ్చిందే ఎక్కడ వినపడుతుందే ఎవరు అని చూసినప్పుడు నీ రూపం వినపడుతుంది నువ్వు ఎక్కడున్నావు కనపడుతుంది ప్రార్థించే స్థితి ప్రార్థించే అంశాలు అందుకని ఇక్కడే ఉంటాడంటే నువ్వు ప్రార్థన చేయనప్పుడు నువ్వు గదిలోకి వెళ్ళి తలుపులు వేసి ఒకళ్ళ నుంచి జాయిన్ అవుతారేమో ఒకరించి బలమైన ప్రార్థన తలుపులు వేసి రాష్ట్రం ముందున నీ తండ్రికి ప్రార్థన చేయము అప్పుడు రాష్ట్రం ముందు చూసి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును ప్రతిఫలం ఇచ్చను ఎవరు ప్రతిఫలము ఖచ్చితంగా ఇచ్చేది మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్ని వల్లే వెల్గమైన మాటలు చెప్పవద్దు విస్తరించి మాట్లాడవల మాట్లాడవల మాట్లాడటం వలన తన మనవి వినబడు అనే వారు ప్రార్థిస్తున్నారు మీకు మీ తండ్రి అభ్యర్థి అడుగక ము అక్కడ మీ అక్కడగా నల్లవే ఆయనకు చేసినప్పుడే తెలుసుకుని చెప్తామో పుట్టం అంటే పుట్టే ఆయన ఒక రూపాయి కాబట్టి మనం దేని గురించి అడుగుతాము ఆయన తెలుసు ఎలా అడుగుతామో అడుగుతున్న స్థితి ఏంటో ఎందుకు పండితులు వ్యర్థమైనటువంటి మాటలతో ఉచ్చరింపుకోకుండా ఇక యదార్థమైనటువంటి ఒక దేశంతో దేవుని ఆరాధించడం అనేది ముఖ్యమైనది చాలామైంది పత్తి స్వార్థలోనే పదిహేనో అధ్యాయం వచ్చారు చూస్తే ఎనిమిది తొమ్మిది వచ్చిన ఎందుకు ప్రార్థన చేసిన నామకార్థంగా ఉంటుంది ఏంటంటే ఎందుకని యథార్థంగా దేవునికి ఇష్టమైన ప్రార్థనలాగా ఉండదు ఎందుకని వేషధార లాగానే ఒకటి ఏంటంటే ఒక గంటడైన అధ్యాయం ఎనిమిది తొమ్మిది ఈ ప్రజలు తమ పెద్ద భలతో నన్ను ఘనపరుస్తున్నారు కానీ వారి హృదయం నాకు రూప్రముగా ఉన్నది పెదలతో మాట్లాడితే అంతరితం అయిపోయి కానీ అంతరంగం దేవుడు ఆయన పక్షంలో ఉన్నటువంటి శ్రద్ధ భక్తి ఎంత ఆయన దగ్గరగా ఉంటాం వెంటనే ఆయన పిలిచిన వెంటనే ప్రార్థించిన వెంటనే ఆయన కార్యాన్ని ఇన్స్టెంట్ గా చేసేవాడు వెంటనే దూరపరచడం వెంటనే ఎప్పుడో ఏదో జరగడం కాదు రాజు రా సమాజంలో అనగానే వెంటనే దేవుడు వచ్చేసింది పోలీ పాపం క్షేమించలే అంటే వారి స్థితి పూర్వస్థితిని విడిచిపెట్టుకొని నూతనంగా వారు దేవుని కూడా కనపడటం వెంటనే ఏం టైం తీసుకోలేదు అది కూడా హృదయంలో దేవునికి ఉంటే ఈ కార్యం జరగాలి పదవులతో ఊరుకొని మాట్లాడి ఏదో కొంతసేపు అడిగి వెళ్ళిపోతే అది నిష్ప్రయోజన అది ప్రయోజనకరమైనది కానీ కాదు పెదవులతో కాబరుస్తున్నారు పెదవులతో మీరు బాగానే మాట్లాడుతున్నారు కానీ నాకు కావాల్సిన మీ పెదవుల నుంచి వచ్చేటువంటి మీ నోటి నుంచి వచ్చేటువంటి మాట కాదు కానీ మీ హృదయంలో నేను దగ్గరగా ఉంటాను హృదయం పరిశుద్ధంగా ఉండాలి ఐదు ప్రవర్తన గొప్ప ప్రవర్తన ఏమంటాడంటే ప్రభు నేను పాపం చేయకుండా ఉన్నట్లు ఈ వాక్యం నా హృదయంలో పాపం ఎప్పుడు చేస్తాము అనేది ఆయన వాక్ లేకుండా ఉంటే హృదయంలో ఆయన వాక్ లేకపోతే ఆ మాటను మనం దాల్చి పెట్టుకోకపోతే హృదయ రాసుకోకపోతే అదేమైతేందంటే పరిస్థితి ఎక్కడ చోట దెబ్బలు జరుగుతుంది ఎక్కడ చోట పాపం జరుగుతుంది పాపంలో మనం ప్రవేశిస్తాం ఆయన వల్ల దేవుడికి మనం అనిపించుకోలేము కాల్చి పడ ఎక్కడ అంటే హృదయానికి దగ్గరగా ఉన్నానా లేదా అనేది దేవుడు పరిశోధిస్తున్నాడు ఆయన ఆయన ఆశపడుతున్నాడు హృదయానికి దగ్గరగా ఉంటాము మనుషులు కలిగించిన తయోపదేశములను బోధించు వారు వ్యర్థముగా ఆరాధిస్తున్నారు అనే విషయాన్ని మిమ్మల్ని వచ్చి ప్రవశించిన మాట సరిగే అని వారితో చెప్తాను మన ఆరాధన ఎట్లా ఉంటుంది ఏంటంటే మన ప్రార్థన ఎట్లా ఉంటుంది అంటే అది నామకారతంగా అంటే వేషధారంగా అంటే అది అర్థముగా అది విషయ ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిదో ఉంటుంది ప్రము అంటే ఆయనే స్వయంగా దేవుడే చెప్తున్నాడు ఈ మాట జరుగుతున్నాడు ఈ ప్రజలు నోటుతో నా ఎంతో కూర్చున్నారు పెదవులతో నన్ను కానీ తన ఉదయములు నా పురం చేసుకొని విన్నారు వారు నా ఎడల భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకుని ప్రేదించుకుని ఇది ఏంటి అంటే ఏదో ఒక కోపం వేశానా పాత్రిక కాలంలో ఒక కోపం వేశావా ఏదో ఆ సాంబ్రాణిస్తే దాంట్లో దీని వల్ల ఎవరిని ఉందా మంచిగా దూపం వేస్తే అంత సువాసన ఉంటుంది శాంతం ఉండాలని ప్రతి మనశ్శాంతి కలుగుతుంది ప్రశాంతంగా ఉంటుంది తెలియని దాన్ని తీసుకొని వచ్చి రక్తం ఇచ్చి దాన్ని బలిచ్చి నా పాపాన్ని దీని ద్వారా పులి చేసుకున్నానంటే ఉపయోగం ఉంటుందా నేను ఉపయోగం చేసుకున్నావు మంచోడే ఎవరు మంచి కార్యాన్ని చేశాడు అని దాని నోటితో సాక్షన్ చెప్తారు దాని ఉదయంతో కనపరుస్తారు కనపరుచు అంటే మనం ఏమైతే అన్నామో ఏమైతే మనం చెప్తున్నాము వాటిని కూర్చే తప్పకుండా ఆచరించేటువంటి కాదని ఆ విషయాన్ని పాత ఒక పోషన రూపంగా చెప్తే కొత్త నిరోజు వచ్చే వాటికి ప్రభు ఈరోజు ఎందుకు మన మన మన విశిగతలు ఎందుకు మన పరిస్థితులు దేవునికి అంగీకారంగా యోగకరంగా ఉండట్లేదు వేషధారంగా ఉంటు ఉంటుంది అని సరైన విధంగా రెండో పది పత్రిక పన్నెండో అధ్యాయం ఏడు ఎనిమిది వచ్చిన ఆరొకసారి మాట్లాడతాను చూద్దాం నాకు కలిగిన ప్రత్యక్షతలు విశేషముగా నేను నిమిత్తము నన్ను నలభట్టుకుంటూ శాతం ఇక్కడ పౌరు మాట్లాడుతూ ఉంటాడు అంటే నాకు కలిగిన ప్రత్యక్షతలు అయ్యా నేను చేశాను నేనే చూశాను నా శరీరంలో సమస్య కానీ వారు ప్రారంభించినప్పుడు అనేక నడుకుంటా ఉంటేనే ఒక్క కార్యం జరిగితే అంతా బాగా చేస్తాం దేవుల్లో బాగుందయ్యాంటే ఒక రూప నీకు చాలా దేవుడు సమాధానం చెప్పాడు ప్రతి ఒక్కరి జీవితంలో వెళ్తుంటారు కారణం ఏంటి అనేది ఏంటంటే ఆ కనుక ఫుల్ఫిల్ అయింది ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ మన మన స్థితిని బట్టి మనం ఎక్కడన్నా హెచ్చుకోలేమో ఒక్కేమో కాబట్టి దేవుడు రూపాన్ని ఆ వెలికిని ఇచ్చాడే అనుమతించడం తర్వాత ఆ సమస్య ఏంటి అనంటే సాతాను దూత దాన్ని నలగ విధంగా ఆ సమస్య నుంచి కొన్ని జయించేవాడి ఎట్లా కేవలం ప్రార్థనతో కేవలం ఆ పెరుగులాటతో ఆ పోరాటంతో వాటింట్లో ఈ రోజు పాడిన పాట దాంట్లో అర్థం అదే ప్రార్థన అంత గొప్ప జయము అక్కడ పాడిన దానికి ఈ ఈ అంశానికి సెట్ అవుతుందేమో ఏమి గాడ్స్ లీడింగ్ ఏమో ఇదేమో ప్రార్థన అనే అంత గొప్ప శక్తి అనేది దాగి ఉంది అట్లాంటి చేసి మనం వ్యర్థంగా ఉచ్చరించి నామాన్ని ఎదుగుంటున్నాను పాడు చేయకూడదు హృదయానికి దగ్గరగా పెట్టుకొని గొప్ప కార్యాన్ని చేసి రహస్యంగా మనం ప్రార్థన చేసిన దాన్ని ప్రతిఫలం బహిర్గతంగా గొప్పగా ఉండేటట్టు మనం ప్రయత్నం ప్రయాస కానీ ఎనిమిది అది నా యొక్క నుండి తొలగిపోవాలంటే విషయమై నా కృప నీకు చాలు బలహీనత ఎందు శక్తి పరిపూర్ణని ఆయన నాకు బలహీనత ఉన్నా కూడా ఆయన పెంచెత్వం కంట సంపూర్ణంగా ఉంది అలా అవిటికైనా మన కారు ఒంకరు చెయ్యి ఒకరు తన్ను ఒంకరు ఇంకోటి ఇంకోటి ఉన్నా కూడా ఆయన ప్రేమ చూశారు వంకరు అనేది లోపం అనేది మనలో ఉంది కానీ ఆయన ఆయన లోపం లేదు సంపూర్ణత ఆయన దాన్ని స్వీకరించుకోవడం దాన్ని కృషి చేసుకోవడం దాన్ని పొద్దుకోవడానికి మనలో ప్రభుత్వంగా లోపం కాదు ఆత్మీయలకు లేకుండా చూసుకోవాలని ఎవరు చెప్పుకుంటున్నారు మరి ఇంకా చెప్పుకోవడానికి చాలా ప్రపంచమైతే ఏంటంటే ప్రార్థన అనేది అన్నిగా ఎదురుగా కానీ అన్ని చూస్తా ఉండంగా కానీ అది గంభీరంగా పడకుండా కానీ ఆ ప్రార్థన అనేది మేము ఏ విధంగా నన్ను చేసుకో రహస్యంగా చేసుకో ఎక్ చేసుకో ఆ ప్రార్థన నుంచి వచ్చేటువంటి పరస్పరం మాత్రం స్థితిని గంభీరంగా ఉంచు పాపఘాతంగా ఉండి వేషధారిగా ఉండి దేవుని దగ్గర నుంచి ఉనియోగించుకునే పరిస్థితి కాదు కానీ ఆ పరిపాలన వెంటనే అప్పుడే ఇన్స్టెంట్ గా మనం పొందుకోవటం కాదు కానీ మన ప్రార్థన వల్ల మన ప్రార్థనా జీవితం వల్ల ఎదుటి వారికి గొప్ప కార్యం జరగాలి ఆ విధమైనటువంటి ప్రార్థన మనకు కలిగి ఉండాలని కోరుకుంటూ ప్రార్థన చేసుకుంది పరిస్థితి టీనిస్టెంట్ గా పొందుకునేవారు కాదా ప్రత్యేకించి పెద్దలో మీకు కొత్త ప్రార్థన జీవితంలో ప్రభావితం గొప్ప కార్యండి మేము ఎవరి విధించి ప్రార్థన చేస్తాం వారి ప్రార్థన ప్రార్థనా ఫలాల స్వభావ వాటి జీవితంలో గొప్ప కార్యం చూసిన మీకు గురించి తల నుంచి మేము ఆయన కొత్త వాడుకోండి ఈ దినానికి ప్రార్థన ప్రాంతం గాను అయ్యా ఎక్కువ సేపు ప్రార్థించేవారు కాను మీరు ఎక్కువ నుంచి గొప్ప విలువైన ఆ గొప్ప కార్యాన్ని ప్రభావం బహిర్గతంగా ప్రభావ ఎదుగునైనా కనపరచడానికి గుర్తున్నా అనుగ్రహించి తండ్రి అదిగా మీట్ చేశాడు తండ్రి అతిథిగా మేము మేము ఎవరించిన పౌరు చేశాడు ప్రభావ అదితిగా ఎంపడించిన శిష్యులు చేశాడు ప్రభావ ఈ రోజు మేము కూడా మిమ్మల్ని ఎవ్వడిస్తున్నాం ప్రభావ ఎదుగునైనా మాకును తరంతున్నాం అనుగ్రహించి మేము ఈ సేవా పరిచయంలో గొప్పగా వాడుతున్నాం ముఖ్యంగా ఎక్కువ శాతం ఆర్థికటువంటి తరంతును ఆశీర్వాదాన్ని మనం అనుగ్రహించమని డి పోయిన ఏ సుక్రిస్తుండయో పరిశుద్ధాండి శాంతి సమాధానం నెమ్మది మనకున్న సగల పరిశుద్ధులకు